తర్వాత ఇంకో దీంట్లో ఇంకో రహస్యం ఉంది మీరు పరమాత్మని తెలుసుకోవాలనే ఆకాంక్ష ఏదిగలదో ఆకాంక్షయే ఈశ్వర్ ఆకాంక్షకి మూలము మూలము అది ఎక్కడి నుంచో ఉద్గమిస్తోందో ఆ ఉద్గమ స్థానమే ఈశ్వర్ అంతేగాని ఆకాంక్ష ఎక్కడ ఉంది ఆకాంక్షకు విషయమైన ఈశ్వరుడు అక్కడెక్కడో ఉన్నాడు అంటే మీరు అప్పుడే కల్పనా ప్రవాహంలో ప్రవేశించారు అని అర్థం కాబట్టి ఉన్నదాని పట్టుకునే ప్రయత్నమే చేయాలి తప్ప ఈ గ్రహములు బుద్ధికల్పితమైనటువంటి గ్రహములతోటి మీరు వేగరాదు అని ఒక సిద్ధాంతం మీరు ఆ పట్టుకుంటే వాటి చేత ఆత్మతత్వము కప్పు తామే ప్రావాదుకానా సగవాన్ ఆస్తిస్కోటి చతసృస్పృష్ట అస్ది వికల్పనర్జిత్ కప్పివేయబడినవాడు భగవానుడు అంటే ఆత్మస్వరూపంగా ఉన్న ఈశ్వరుడు ఈ గ్రహణముల చేత కప్పివేయబడినాడు ఎవళ్ళకి కప్పివేయబడినాడు పండితుడకు జ్ఞానికి కాదు ఆ ప్రవాదుకులన్నా ఈ ఆర్గ్యుమెంటేటర్స్ ఈ బుద్ధి నిశ్చయాలను పట్టుకుని వాళ్ళకి వాళ్ళ హృదయంలో ఆత్మరూపంగా ఉండే భగవానుడు కప్పివేయబడినాడు ఈ నిశ్చయముల చేత కానీ వాస్తవంలో కప్పివేయబడుట అన్నది కూడా అది యథార్థంగా ఫిజికల్గా కప్పివేసేయడం ఏమీ లేదు ఈ నిశ్చయములు ఏవీ కూడా ఈ అజ్ఞాన కల్పితమైన నిశ్చయములు ఏవీ కూడా ఆ పరమాత్మను స్పృశించను కూడా స్పృశించలేవు సో అస్థ్యాది వికల్పనావర్జిత అంటే ఎలాగో తెలుసునండి అస్థ్యాది వికల్పనా వికల్పన అంటే వివిధ కల్పన అనాశ్చర్య మీకు ఎలాగో చెప్తానండి బుద్ధుడి దగ్గరికి బుద్ధుడు తెల్లవారుసామున లేచి బయటకు వచ్చి పట్టాయన కుటీయా నుంచి బుద్ధుని యొక్క దినచర్యలో రాస్తారు ఆ బయటకు వచ్చినప్పుడు ఒక శిష్యుడు సందేహాలు ఉంటే ఆ టైంలో వెళ్ళి అడిగితే చెప్తూ ఉండి ఒక శిష్యుడు వెళ్ళి భగవాన్ మీ మిమ్మల్ని ఒక సందేహం తెలుసుకుందామని నేను వేచి ఉన్నాను అంటే ఏమిటో చెప్పు దేవుడు ఉన్నాడా అని అడిగాడు అడిగితే ఆయన లేడు అని చెప్పాడు మర్నాడు మరో శిష్యుడు వచ్చి మళ్ళీ అదే పద్ధతిలో భగవాన్ దేవుడు లేడా అని అడిగాడు అడిగితే ఉన్నాడు అని అడిగాడు ఎందుకలా చెప్తున్నాడు అంటే దేవుడు గురించి ఒక వికల్పాన్ని పెట్టుకుని ఒక కల్పన పెట్టుకుని వీటి అడిగాడు దేవుడు ఉన్నాడా ఒక వికల్పాన్ని పెట్టుకున్నాడు దేవుడు ఉన్నాడా అని మీరు అడిగి మీరే ఊహించుకోండి దేవుడు ఉన్నాడా అని మీరు అడిగారనుకోండి ఎందుకల్లా అడుగుతున్నారు అంటే ఓ వైకుంఠం ఉంటుంది అక్కడ ఒక ఆయన ఉంటాడు ఆయన దేవుడు అని మీరు నిశ్చయించుకుని ఆ నిశ్చయం ఎంతవరకు కరెక్ట్ వెరిఫై చేయడం కోసం అడుగుతున్నారనమాట అంతే కదా సో ఆ వికల్పాన్ని స్మాష్ చేయటం కోసం దాన్ని రిజెక్ట్ చేయటం కోసం లేడని చెప్పాడు దేవుడు లేడు అని వీడు అడుగుతున్నాడు వాడెక్కడో ఒక నాస్తి సిద్ధాంతం పట్టుకొచ్చాడు అస్థి నాస్తి ఓ నాస్తి సిద్ధాంతం పట్టుకొచ్చాడు ఏమిటి ఈ పదార్థాలన్నీ వాటంతట లే పరిణామాన్ని చెందిస్తూ ఉంటాయి దీంట్లో ఇక్కడ దేవుడు అక్కర్లేదు ఏది అక్కర్లేదు ఇది ఇవే సత్యం ఇంకా వేరే సత్యం లేదు అంటూ ఒక నాస్తి సిద్ధాంతం వాడు బుద్ధిలో పెట్టుకుని అది మనస్సులో పెట్టుకుని దాని చేత ప్రభావితలే వచ్చాయి వాడు ఆ సిద్ధాంతాన్ని పట్టుకున్నంత వరకు వాడికి ఆత్మతత్వం అని తెలియదు కాబట్టి వాడికి ఏమని చెప్పాడు వాడి సంకల్పానికి విరుద్ధంగా ఆయన చెప్పాడు ఇంతే తప్ప ఇంకా ఆయనంతటా ఆయన ఏం చెప్పేవాడో తెలుసిన ఆయనంతటా ఆయన ఏం చెప్పేవాడంటే దేవుడి గురించి ఆయన మాట్లాడేవాడు కాదు ఆయన ఏం మాట్లాడేవాడు కాదు ఆయన ఏమనివాడంటే చూడు నీ ఆత్మను నువ్వు తెలుసుకోవాలి నీ ఆత్మను నువ్వు తెలుసుకోవాలంటే నీ హృదయంలో కామనలు ఉన్నంత వరకు నీ ఆత్మను నీవు తెలుసుకోలేవు అని ఉపనిషత్తులు చెప్పినట్టే చెప్పిన వాడు అకామోభవ అని చెప్పినాడు అని చర్చ చేసేవాడు చూడు నీవు కామిస్తున్నావు కదా నాకు కావాలని కోరుకుంటున్నావు నీ చేత కోరబడే వస్తువు అది నిత్యమా అనిత్యమా అని అడిగేవాడు ఆలోచించి అదే అనిత్యమే అనిత్యములైన వస్తువులను కోరుటం ద్వారా మనిషి శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుతాడా అంటే పొందలేదు అని శిష్యుడు చెప్పేవాడు మరి అటువంటిప్పుడు అనిచ్యమైన విషయాలని కోర్టు ద్వారా శాశ్వతానందము లభించదు అని తెలిసినప్పుడు మనం కామనలను పెట్టుకోవడం వెరితనం కాబట్టి వెరితనం కదా అని అడిగితే ఆగుతుంది కాబట్టి సకల కామనలను విడిచిపెట్టి నిష్కామంగా నిలిచిపో ఆ సమావేశం పూర్తయింది ఇలా ఉండేది ఆయన ఎంతసేపు ఉన్నదాని పరిశీలించుటే ప్రధానంగా ఉండి తప్ప కల్పనకి అవకాశమే ఇచ్చేవాడు ఇంకా ఆయన ఏమని ఇవ్వడం తెలుసునండి బుద్ధుడు ఇప్పుడు నేను చెప్తున్న సిద్ధాంతం నేను చెప్పిన ఈ నిష్కామ అనే సిద్ధాంతం కానీ మరొకటి కానీ అష్టవిధ చారిత్రము అని ఇది కానీ నువ్వు ఎలా తెలుసుకోవాలి నువ్వు భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు కనుక నువ్వు తెలుసు నువ్వు దాన్ని స్వీకరించవద్దు లేదా ఈ చెప్పివాడు మహావిద్వాంసుడు ఎక్కడి నుంచో ఉత్కృష్టమైన గ్రంథాల నుంచి తీసుకొచ్చి చెప్తున్నాడు కాబట్టి అని నీవు స్వీకరించవద్దు అవ్వండి ఎలా చెప్తున్నాడు నిజానికి మన సమాజంలో మన లోకంలో ప్రతి ఈ విధంగానే స్వీకరిస్తారు బాబా గారు చెప్పారు కాబట్టి కరెక్ట్ అని ఒకడంటాడు ఈయన ఫలాన పురాణం నుంచి చెప్తున్నాడు కాబట్టి కరెక్ట్ అని ఇంకొకడంటాడు చెప్పి ఆయన ఇంపార్టెంట్ కాదు ఎక్కడి నుంచో సోర్స్ అని ఒకడు అంటాడు చెప్పి ఆయనే పెట్టుకుంటాడు ఇంకోటి బోత్ఆర్ గోయింగ్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్ నువ్వు ఈ మిస్టేక్ చేయొద్దు ఆ మిస్టేక్ చేయొద్దు మరి ఎలాగా నేను చెప్పిన దాన్ని ఓపెన్ మైండ్తో విను ఆయన ఏమని డోంట్ అగ్రి డోంట్ డిజగ్రీ డిజగ్రీ అయితే కూడా నీకు సత్యం తెలియదు అగ్రి అయితే కూడా తెలియదు ఓపెన్ మైండ్తో విను దాన్ని పరిశీలించు దాన్ని టెస్ట్కి పెట్టుకో టెస్ట్ అండ్ టెస్ట్ పరిశీలించుకో దాని దాని అనుభవానికి తెచ్చుకో టేస్ట్ అంటే అనుభవం చూసుకో సరి చూసుకో అది నీకు సత్యమని తోస్తేనే స్వీకరించు సత్యమని తోచి వాళ్ళ సత్యము కాదు అని నీకు నిశ్చయమైపోతే త్రోచుకోవచ్చు అది ఇటు కాలేదు అటు కాలేదు అలా పెండింగ్లో పెట్టు అని చెప్పి వాళ్ళు కాబట్టి గ్రహమును ఒకదాన్ని పట్టుకుని దాని ఎందు సత్యము కలదు అని రెలాడుట అది దానివల్ల సత్యవస్తువు యొక్క సత్యవస్తువు యొక్క సాక్షాత్కారము సిద్ధించదు తర్వాత ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆత్మ గురించి ఆత్మ పరిచ్ఛిన్నము పుడుతుంది గిట్టుతుంది ఈ లోకానికి వెళ్తుంది ఆ లోకానికి అలా మొదలు పెడితే అది కల్పనల రూపంగా పోతూ ఉంటుంది అలా కాకుండా మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే సో మీ స్వరు నేను అనే అనుభవం నేనే ఆత్మ అంటే నేను అనే అనుభవానికి ఈ నేను అనే అనుభవాన్ని దాని చుట్టూ కల్పనలు పెట్టడం మానేసి మీరు నేను అనే అనుభవాన్ని పరీక్ష చేసి మీరు అలా నేను అనే అనుభవాన్ని అలా పరీక్ష చేస్తూ ఉంటే ఓపెన్ మైండ్ తోటి ఏమవుతుందో తెలిసిన యూ విల్ డిస్కవర్ ఆ డిస్కవరీ మీకు వస్తుంది యూరేకా అన్నట్టుగా ఆ డిస్కవరీ వస్తుంది ఎలాగో తెలిసిన ఐఎమ్ నాట్ ది బాడీ దేహము నేను కాదు అని ఆ ఇన్సైట్ వస్తుంది తర్వాత మనస్సు యొక్క స్పందన ఉంటుంది ఆ చలనానికే మనస్సు పేరు ఇగో ఈ స్పందన ఈ చలనము ఇది నేను కాదు అనే ఇన్సైట్ మీకు కలుగుతుంది సో తర్వాత ఎప్పుడైతే దేహము నేను కాదు మనస్సు నేను కాదు అనే అనే అంతర్దృష్టి మీకు నిర్మాణం అవుతుందో అప్పుడు సహజంగా మీ హృదయం నుంచి ఆ ఆత్మస్వరూపము ప్రేమరూపంగా ఉల్లాసం రూపంగా సో అందరినీ కలుపుకుపోయేటువంటి ఆ దయారూపంగా అది ప్రకటన అవుతుంది ఆ విధంగా అనుభవానికి వస్తాయి తప్ప ఇవన్నీ మానేసి ఒక కల్పన ఓ స్టోరీ లేకపోతే ఒక ఫార్ములా ఓ ఫార్ములేషన్ ఇది మనం పెట్టుకున్నది కాకపోతే ఎవడో ఇచ్చింది అది పట్టుకుని అలా వెళ్ళిపోతూ ఉంటే దానివల్ల యూ డోంట్ గెట్ ఎనీవే నేను ఒక ఆయన చెప్తుంటే విన్నాను ఎవరో నలుగురు ఉన్నాము ఆయన ఐదో ఆయన వచ్చారు అయ్యాది అయితే అన్నారు సో ఈ స్టాకింగ్ అబౌట్ ధ్యానం ఉండాలి ఓకే వెరీ నైస్ సో శ్వాస శ్వాసని మీరు పరిశీలించాలి వెరీ నైస్ థింగ్ ఈ లోపల ఆయన ఏమంటున్నారంటే మీరు ఒక పిరమిడ్ తెచ్చుకుని ఆ పిరమిడ్ లోపల కూర్చొని కనుక శ్వాసను పరిశీలిస్తే అని మొదలుపెట్టారు అంటే వాట్ ఈస్ దెస్ అని దానికి ఆయన ఏమని పిరమిడ్ కనుక ఉన్నట్లయితే సకారాత్మకమైన ఎనర్జీ అంతా ప్రోగపడుతుంది నకారాత్మకమైన ఎనర్జీ అంతా తిరస్కరింపబడుతుంది దట్ ఈజ్ దట్ ఈజ్ నాట్ వాట్ ఈజ్ అప్పుడే నువ్వు కల్పన అనేటువంటి డొమైన్లోకి వెళ్ళిపోతున్నావు సకారాత్మకమైన ఎనర్జీ పురోగపడ్డం నకారాత్మక ఇదంతా కూడా దీస్ ఎర్ ఆల్ ఫ్రేషెస్ పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ దీస్ ఎర్ ఆల్ ఫ్రేసెస్ వట్ డూ మీన్ బై పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ నేను ఒక ఆయనతో అన్నాను కాబట్టి ముక్కు ఇది ఇది బ్లాక్ అయిపోతూ ఉంటుందండి అంటే ఆయన నాకు చూడండి మీరు నిన్న ఏంటన్నారు పొట్లకాయ తిన్నాను పొట్లకాయ చలవా అందుకోసం బ్లాక్ అయిపోయింది ఇప్పుడు ఇలా మొదలు పెడితే పొట్లకాయ చలవా కాకరకాయ వేడి అని ఇలా మొదలు పెడితే వేర్ ఇట్ విల్ లీడ్ యూ యూ కెనాట్ రీచ్ ఎనీవే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే వాట్ ఈజ్ ప్రాబ్లం ఏమిటంటే మోర్ మ్యూకస్ ఈజ్ గెటింగ్ ప్రొడ్యూస్డ్ మ్యూకస్ ప్రొడక్షన్ వస్తుంది ఈ మ్యూకస్ థిక్ మ్యూకస్ అయిపోయి అది డిపాజిట్ అయిపోతుంది ఇట్ ఈస్ నాట్ గెటింగ్ డిస్లార్జ్ దట్ ఈస్ ది వాట్ ఈజ్ కాబట్టి మీరు మీరు కనుక కొంచెం వార్మ్ వాటర్ విత్ సెలైన్ సాల్ట్ ఉన్న వార్మ్ వాటర్ని కనుక పసాన్ చేయగలిగితే ఇట్ గెట్స్ డిస్లార్జ్ అండ్ యూ విల్ గెట్ సమ్ టెంపరీ రిలీఫ్ ఇమీడియట్లీ సో డూ యూ కెన్ సి యూ విల్ గెట్ ఇట్ but still it will come back after 24 hours because again you are accumulate so that is what is that mundo kondisi adhi ante gaani chalava veedi kapham vatham illalo lopidite the language they other person don't know at least i don't know i hope he knows you have to hope that he knows okappudu it is a ee allopathy lo kuda ilaaga untundi అలోపతిలో కూడా సపోజ్ వాడికి ఏదో ట్యూమర్ ఉంది ఆ ట్యూమర్ ఈజ్ క్యాన్సర్స్ ట్యూమర్ ఓకే ఇప్పుడు ఏం చేద్దాం సర్జరీకి అనుకూలంగా లేదు సర్జరీ అయితే తీసి పారేస్తే ఓ సమస్య వస్తుంది మళ్ళీ వచ్చినప్పుడు చూసుకోవచ్చు వీ కెన్ మూవ్ సర్జరీ ఈజే సొల్యూషన్ నేనేవే ఇప్పుడు సర్జరీకి అనుకూలం కాదు ఏం చేద్దాం రేడియేషన్ అండ్ ఎక్స్రే పెడదాం అంటే నేను అడిగాను ఓ సందర్భంలో నేను అడిగాను కాబట్టి రేడియేషన్ అదే ఎక్స్రే కాదు కేమోథెరపీ రెండు కంబైన్ అండ్ రేడియేషన్ అండ్ కెమోథెరపీ రెండు కంబైన్ చేస్తే వాట్ విల్ హ్యాపెన్ టు ది పేషెంట్ పూచికి పూలలా తయారవుతాడు పొడకలా అయిపోతాడు మనిషి కంఠంలో ప్రాణం ఉండదు నిలబడి స్నానం చేయలేడు యూ నో దాట్ నిలబడి స్నానం చేయలేడు స్నానం చేయాలంటే అక్కడ పేట వేసుకుని కూర్చుంటేనే స్నానం చేయడం నిలబడి స్నానం చేయలేడు ఈ వికమ్స్ లైక్ దా మనిషి ఎందుకు పనికిరాకుండా వేస్ట్ అయిపోతాడు సో మనిషి పాడైపోతాడు సో అందరి వికారంగా తయారవుతాడు బోన్స్ మిగులుతాయి ఓకే దిస్ ఈజ్ హౌ ద ట్రీట్మెంట్ ఈజ్ ఓకే వాట్ విల్ హ్యాపన్ తగ్గుతుందా అంటే చెప్పలేము అయితే వాట్ షుడ్ మీ డూ యూ షుడ్ డూ దిస్ అనే యూ షుడ్ నాట్ సే యూ షుడ్ డూ దిస్ యూ షుడ్ టెల్ హిమ్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ అప్ప నువ్వు యూ షూజ్ అనే ఒక ఓపెన్గా పెట్టాలి వాళ్ళు అంతే వాళ్ళు మూర్ఖంగా కృషి చేస్తూ ఉంటారు పేషెంట్ స్టెరాయిడ్స్ డంప్ చేస్తారు ఈ స్టెరాయిడ్స్ని తీసుకుంటారు అరే స్టెరాయిడ్స్ మొదలు పెడితే వాటి నుంచి మితిడ్రాయిల్ ప్రాబ్లం అవుతుంది పేషెంట్ సఫర్ అయిపోతాడు కొంచెం ఓవరాల్ పిక్చర్ని వాళ్ళు అర్థం చేసుకుని ఆ పిక్చర్ని పేషెంట్కి చెప్పి నాన్న నువ్వు అని చెప్పాలి ఆయుర్వేదాలో వేర్ఆర్ ఆల్టర్నేటివ్స్ కొంచెం ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అలాంటి ఆల్టర్నేటివ్స్ని పరిశూ చేయాలి సరైనటువంటి ఆయుర్వేద విద్వాంసులు దగ్గర వేళ మందుగా పరిస్థితి చేయాలి కొంత ప్రారంభము ఇవన్నీ కాదు విషయం హోలిస్టిక్గా పోవాలి కానీ ఒకే దారిలో పోకూడదు కాబట్టి చాలా కాషస్గా ఉండాలండి యూ హ్యావ్ టు లెర్న్ టు సీ వాట్ ఈజ్ సి వాట్ ఈజ్ డోంట్ అలౌ ఇమాజినేషన్ సి వాట్ ఈజ్ ఇమాజినేషన్ ఉంది ఏ ఇమాజినేషన్ ఉద్దు సి వాట్ ఈజ్ మీకు సత్యం అప్పుడు అనుభవానికి వస్తుంది ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ కన్వేయింగ్ ది మెసేజ్ ప్రాపర్లీ కాబట్టి వికల్పన వర్జిత ఇచ్చేటప్పుడు ఆ పాయింట్ను నేను హైలైట్ చేస్తూ ఉన్నాను వికల్పన అనేది ఉద్దు అసలు నో వికల్పన సి వాట్ ఈజ్ ఇప్పుడు రాముడు వాలీ ఉంది ఇది ఇది ఎప్పటికీ తెగి ప్రశ్న కాదు ఆ ప్రశ్న రాముడు వాలి నన్ను అడిగారు రాముడు వాలీ ప్రశ్న నేను చెప్పాను చూడండి రాముడు తప్పు పని చేశానని ఆయనే అనుకున్నాడు రెగ్యురెట్ అయ్యాడు నేను పొరపాటు చేశాను వాలిని చంపి సుగ్రీవుడిని పట్టుకున్నాను ఈ సుగ్రీవుడి దాన్ని వీడిని వదిలిపెట్టి వాళ్ళే పట్టుకుంటే నాకు పని ఉంది ఏమో అని ఆయన ఆయన రెగ్యురెట్ ఆయనే రిగ్రెట్ అవ్వగాలి అండి నేను దాన్ని కప్పిపుచ్చి మసిపూసి మారేటికాయ చేసి పూర్వ జన్మలో వాడు ఇది నెక్స్ట్ జన్మలో వాడు అది వాడికి నీకు నేను ఆ విధంగా మోక్షం ఇస్తానని చెప్పాడు అని ఇలా ఇవన్నీ ఎందుకండి నేను ఖచ్చితంగా చెప్పాను రాముడిని సపోర్ట్ చేయాల్సినంత అర్హత నాకు లేదు శ్రీరాముడు అవతార పురుషుడు ఆయన్ని సపోర్ట్ నేను చేసి ఇవ్వండి ఆయన రిగ్రెట్ అయినట్టుగా వాళ్ళు మీకు మహర్షి చెప్తున్నాడు ఆయన డైలాగులు కూడా చెప్తున్నాడు కాబట్టి ఆ చిన్న పొరపాటు ఆయన చేసుకుండొచ్చు అని ఆయనే అంటున్నాడు నీ చిన్న పొరపాటు చేసేందు ఆయన అంటూ దాన్ని ఏదో ఇంకో రకంగా దాన్ని పెద్ద ఆర్గ్యుమెంట్ పెట్టి ఇంకో రకంగా ఇంకో కథ పెట్టి పూర్వజన్లో వాడు వాడు నీకు ఈ రకంగా ఇవన్నీ ఎందుకు వైవి సుడు ఇవాళ్ళ ఏమో ఐ డోంట్ నో మే నాట్ బి ది రైట్ ఎగ్జాంపుల్ సో నేను మనవచ్చేసేది ఏమిటంటే వికల్పన వర్జిత ఇచ్చేది ఏ వికల్పన వద్దు ఉన్నదాని అలాగ పరిశీలించడం వాచ్న్ వాచన్ వాచ్ల్ నో ది ట్రూత్ సైన్స్కి అక్కర్లా సైన్స్కి అక్కర్లా ఆత్మస్వరూపాన్ని గురించే నేను చెప్తాను సైన్స్ చెప్తున్నాను వాస్తవంలో సైన్స్ కూడా అలాగే ఉంటుంది ఆత్మస్వరూపం విషయంలో కూడా ఇదే పరిస్థితి వాచన్ వాచన్ వాచన్ అండ్ ఇన్ వాచింగ్ వాట్ ఈజ్ ఇన్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ మీకు సొల్యూషన్ వస్తుంది అంతేగాని మీరు ఊహాపోహల కల్పనలన్నీ చేసి చూసుకుంటూ యు వాంట్ గెట్ మీ సొల్యూషన్ నాదృష్ట సో భగవాన్ ఆభిరస్పృష్ట శ్లోకం ఈ ఈ కోటిలు అస్తి నాస్తి వేవి కూడా ఆ ఆత్మస్వరూపాన్ని స్పృశించరు ఎవడైతే ఆ ఉన్న సత్యాన్ని తెలుసుకుంటాడో ఏ నదృష్ట స సర్వదరు కడు సర్వజ్ఞుడు సర్వము తెలిసిన వాడు అని స్థుతి చేస్తున్నారు ఎవడు చూస్తాడు అంటే శంకరుడు మునినా విశేషణం చేస్తున్నారు వాడు ముని అయి ముని అంటే మననశీలుడు ఆ సత్యవస్తువును ఓపెన్ మైండ్ తోటి అలా దర్శించి వాడిని ముని అంటారు ఊరికే అండ్యూ హేస్ట్ తోటి కంగారు పడిపోయి జంప్ జంప్ టు కంక్లూషన్స్ అలా అయిపోవడం ఉన్నదాన్ని అలా పరిశీలిస్తాం అంతే వాణ్ణి ముని అంటారు సో ఎవరో హోమం చేస్తున్నారు మంట వస్తుంది కావాలని ఎక్కువ నెయ్యి ఎక్కువ మంటను తెప్పిస్తారు చెప్పించి ఏమండి ఆ మంటలో మీకు ఆయన ఆ ఫలా ఆయన ఆ మహాత్ములు కనబడుతున్నాడా అని అడుగుతారు నాకు కనపడుతున్నాడు మీకు కనబడుతున్నారా అని అడుగుతారు నేను ఒకసారి కూర్చుని ఉండగా ఉత్చిష్ట గణపతి హోమం ఒక చేశారు అలా ఓం వచ్చేస్తుంది అని చెప్పారు నేను అలా వేలమోహం విష్ణుని కూర్చున్నాను అందరం అలా కూర్చున్నారు పక్కన ఆయన అదిగో ఓం కనబడిపోతుంది అని అన్నాను అడిగాడు నేను చూశాను నాకేం కనపడలేదు ఆయనగో కనపడుతోంది చూడు అంటాడు నేను మళ్ళీ మళ్ళీ మళ్ళీ చూస్తాను నాకేం కనపడదు అప్పుడు ఇతను భోడ్డు కూడుకోండి పర్వాలేదండి ఎందుకంటే అగ్నిహోత్రం అగ్ని ఈశ్వరుని యొక్క స్వరూపం ఈయన కోసం దాంట్లో ఓం కనపడాలి లేకపోతే ఆ మహాత్ముడు గెడ్డము అవన్నీ కనపడాలి ఇవన్నీ ఎందుకు మనకి అది ఈశ్వరుని స్వరూపం అగ్ని అగ్నిని ఆరాధించారు ఋషులు నేను అగ్నిని చూస్తున్నాను ఆయన హోమం చేస్తున్నారు హోమగంధము ముక్కు పుటములకు ఆనందాన్ని కలిగిస్తుంది ఆ దృశ్యము హోమం చేస్తున్నారు ఆనందం వైదిక కర్మను చేస్తున్నారు నాకు ఆనందం కలిగిపోయింది అంతే ఇంకా దానికి కల్పనలను జోడించాల్సిన అవసరం నాకేమీ కనపడలేదు ఐ వాజ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఈజ్ ఎందుకు చెప్పారంటే మునిగా ఉండాలి మననాన్ మునిహి ముని అయి ఉండాలి ఊహాపోహలు చేయడం కాదు మననాన్ ముని వాడు తెలుసుకుంటాడు తత్వాన్ని జ్ఞాతో వేదాంతు సో ఈ మననశీలుడైన ముని వేదాంతములను అధ్యయనం చేసి ఆ తత్వాన్ని తెలుసుకుంటాడు జ్ఞాత అంటే అపరోక్షీకృత అంటే ప్రత్యక్ష అపరోక్షీకృత అంటే అపరోక్షంగా అంటే డైరెక్ట్లీ తన అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు ఎలాగంటే ఐ ఆమ్ ఆల్ ఎగ్జిస్టెన్స్ ఆల్ ఎగ్జిస్టెన్స్ అయా అదే ఆత్మతత్వం సర్వము ఆత్మతత్వమే ఆత్మ కంటే భిన్నంగా వేరే ఏదీ లేదు సూర్యభగవానుడు ఆత్మస్వరూపుడే ఒక పశువు పక్షి దోమ వాటి ఎందుకు కూడా ఆత్మయ్యే కలగ ఆత్మస్వరూపమే లేని అని సర్వాత్మభావంగా ఆ మహా ఆ ముని తెలుసుకుంటారు అటువంటి ఆత్మకే ఓ పేరుంది అదేమంటే ఔపనిషదపురుష అది ఆత్మతత్వం ఔపనిషదహ పురుష అని చెప్పారు ఔపనిషదహ అంటే ఉపనిషదేకమ్యో ఇది ఈ మాట చాలా ఇంపార్టెంట్ వేదాంతం చెప్పి వాళ్ళు ఇలాంటి కిటుకులు చెప్పరు ఈ కిటుకుల్ని దాని డ్రాప్ చేసేస్తారు తర్వాత ఎందుకు చెప్పారంటే వాళ్ళు నోటీస్ చేయలేదు కాబట్టి చెప్పరు వాళ్ళు ఉంటే ఏదో వాళ్ళ పాఠకని చదివేశారు తప్ప దాన్ని నోటీస్ చేయలేదు ఒక బృహదారణ్య ఉపనిషత్తులో ఓ ఋషి ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ప్రశ్న అడుగుతాడు ఔపనిషదం పురుషం త్వ పృచ్చాని నిన్ను నేను ఆ పురుషుడు గురించి అడుగుతున్నా పురుషుడు అంటే పూర్ణ పూర్ణతత్వము ఆ పరమాత్మ గురించి అడుగుతున్నా పరమాత్మ అంటే నువ్వు నాకేమో కర్మకాండ దేవతలు మళ్ళీ పురాణాలు ఇదంతా చెప్పొద్దు నాకు ఔపనిషదం పురుషం పృచ్చామి ఉపనిషదేకగమ్యమైన పురుషుణ్ణి ఉపనిషత్తులలో మాత్రమే బోధింపబడిన పురుషుడు గురించి అడుగుతున్నాను ఇప్పుడు సృష్టి స్థితి లయములు ఒకే పరమాత్మ నుంచి అవుతాయని చెప్తారు ఉపనిషత్తులో ఉపనిషత్తులో బ్రహ్మ విష్ణువు రుద్రుడు అలా చెప్పరు కాబట్టి మీరు బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఆ పద్ధతిలో మీకు కావాలనుకుంటే మీరు ఉపనిషత్తుల జోలికి రాకుండగా మీరు పురాణాన్ని ఆశ్రయించాల్సింది పురాణం ద్వారా అనేక మంచి విషయాలు తెలుస్తుంది దాంట్లో కూడా ఒక మార్గం ఉంటుంది సరిగ్గా ఫాలో అయితే అక్కడ కూడా మీరు ఆ విష్ణువుని స్వీకరించి ఆయన పాలకుడు రక్షకుడు పోషకుడు అని విష్ణు పురాణంలో చెప్పినటువంటి తత్వాన్ని కనుక మీరు తెలుసుకుంటే యూ విల్ రీచ్ ది గోల్ ఔపనిషదం పురుషం పృచ్ కాబట్టి ఇక్కడ చెప్పేటువంటి ఆత్మతత్వము ఇక్కడ చెప్పే పరమాత్మ ప్రత్యేగాత్మ రూపంగానే ఉంటాడు ప్రత్యగాత్మగానే ఉంటాడు అంతే తప్ప ఈ ప్రత్యగాత్మని విడిచిపెట్టి ఈ లోకంలో ఇగో ఇక్కడ ఇలా ఉన్నాడు అక్కడ అలాగే ఉండడు అలా చెప్పరు అసలు అంటే తనకు క్లోజెస్ట్గా ఉంటాడు పురుషుడు సో ఆ విధంగా అంటే ఈ అధ్యాత్మం అధిభూతంగా కనపడే జగత్తంతా కూడా తన జ్ఞానము నుందే గలదు నా జ్ఞానము నుందే ఇది ప్రకాశిస్తోంది నా ఎరుక ఎందే ఇది ప్రకాశిస్తాం ఆ ఈశ్వరుడు ఆ ఎరుకే అని తనకు క్లోజెస్ట్గా ఉండేటువంటి ఆత్మతత్వం రూపంగా ఈశ్వరుణ్ణి ఆ మననశీలుడైన సాధకుడు తెలుసుకుంటాడు తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది సర్వ దృక్ సంస్కృతంలో ఎక్కడైనా సరే దృక్ అనే మాట వస్తే జ్ఞానము అర్థం దృక్ అంటే జ్ఞానము సో సర్వ అధ్యతనే సర్వదృక్ అంటే సర్వజ్ఞ సర్వజ్ఞ అనగానే మీరు వెంటనే ఒక అర్థం చెప్తారు సర్వము తెలిసినవాడు ఏమండి సర్వము తెలిసిన వాడు అంటే మీకు సర్వం మాట తర్వాత చూద్దాం ఘటం మాట చెప్పండి ఘటము ఉన్నది ఘటము తెలిసినవాడు అంటే ఏమైపోయాడు వీడు జ్ఞాత అది జ్ఞేయమైంది డివిజన్ వచ్చేసి ఏమండి కాబట్టి ఘటజ్ఞుడికే డివిజన్ వస్తే సర్వజ్ఞుడికి ఇంకా పెద్ద డివిజన్ వస్తుంది కదా సర్వము అక్కడుంది వీడు ఎక్కడున్నాడు ఆ సర్వాన్ని వీడు చూస్తూ ఉన్నాడు అంటే జ్ఞాతజ్ఞేయము డివిజన్ వచ్చేస్తుంది కాబట్టి ఆ అర్థం కాదు ఇంకో అర్థం అది సర్వశ్చాసౌ జ్ఞా ఇప్పుడు ఘటజ్ఞ ఉందండి ఘటము మీ చేత దర్శించబడే ఘటము ఘట దేశంలో ఉందా మీ హృదయ దేశంలో ఉందా మీ హృదయ దేశంలో ఉంది అంటే ఏమిటి ఘటమును తెలియవాడు మాత్రమే కాదు మీరు ఆ ఘటవచ్ఛిన్న చైతన్యం కూడా మీరే అంతే కదా మీ చైతన్య రూపంగా ఉన్న ఘటాన్నే మీ జ్ఞాత రూపంగా ఉన్న మీరు తెలుసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఏమైపోయింది ఆ ఘటము మీరే అయ్యారు జ్ఞహ మీరే అయ్యారు ఘటశ్వాసం జ్ఞా సర్వజ్ఞ కూడా అంతే సర్వశ్వాసం జ్ఞా ఇప్పుడు మీరు ఇది చెప్పండి కళ కన్నాకండి కళలో విశాలమైన ప్రపంచాన్ని చూశారు ఇప్పుడు ఆ విశాలమైన ప్రపంచాన్ని తెలుసుకున్నది ఎవరు కళలో మీరే ఆ విశాలమైన ప్రపంచం ఎవరది అది మీరే సర్వశ్చాస అలాగే ఆత్మస్వరూపం తెలుసుకున్నవాడు సర్వాత్మభావంలో ఉంటాడు సర్వము ఆత్మయే కాబట్టి నా చేత తెలియబడే సర్వము నేనే ఆ సర్వమును తెలుసుకునే జ్ఞాత కూడా నేనే సర్వశ్చ అసౌజ్ఞ సర్వజ్ఞ పరమార్థ పండిత ఇర్థ సో వీడు యథార్థమైనటువంటి పండితుడు భగవాన్ ఆభిరస్పృష్ట ఏ నృష్ట సర్వదృక్ వీడు యథార్థమైన పండితుడు పండితాన్ని టైటిల్ పెట్టుకుంటే పండితుడు అయిపోవడం అసలైనటువంటి పండితు మంచి శ్లోకం ప్రాప్యసర్వ్ఞత బ్రాహ్మణ్యం పదమద్వయనాపన్నాం కిమత పరమేహతే ఇంట్రెస్టింగ్ శ్లోకం వీడు ఎవడైతే ఈ గ్రహములకు అతీతమైన ఆత్మరూపంగా పరమేశ్వరుణ్ణి తెలుసుకుంటాడు వాడు సర్వదృక్ అంటే సర్వజ్ఞుడైనాడు సర్వజ్ఞత్వమును పొందిన ముని ఆ సర్వజ్ఞత్వమును పొంది సర్వజ్ఞతాం ప్రాప్య సర్వజ్ఞత్వమును పొంది సర్వజ్ఞత్వము ఎటువంటి సర్వజ్ఞత్వము అంటే ఈ సర్వలో కూడా లిమిటెడ్నెస్ ఉంటుంది యూనివర్సల్ సెట్ అంట సెట్ సిరీలో యూనివర్సల్ సెట్ అంట ఇప్పుడు ఈ హాలులో ఉన్న సర్వులు రండి అన్నారు అనుకోండి అక్కడ సర్వులు అంటే ఎంతమంది నలభై మంది కాబట్టి ఈ సర్వజ్ఞుడంటే అలాంటి సర్వజ్ఞత్వమాది ఆ మొత్తం తెలుసున్నవాడనా కాదు తృత్ణం సర్వజ్ఞత అంటే ఏ రకమైన లిమిటేషన్స్ లేనటువంటి సర్వజ్ఞుడు ఎందుకంటే ఆత్మావా ఇదము సర్వం ఈ సకల జగద్రూపంగా మీకు భాషిస్తున్నది ఏది కలదో ఈ సర్వము ఆత్మయే అటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు కనుక ఈయన పూర్ణమైన సర్వజ్ఞుడు తప్ప అక్కడికక్కడ ఆ కొద్ది కొద్ది సర్వజ్ఞుడని అలా భ్రమపడాల్సింది కాదు సో ప్రాప్య సర్వజ్ఞతాం కృత్స్నాం బ్రాహ్మణ్యం అదిగో వాడు బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ్యము అంటే అది బ్రాహ్మణ్యం పదం సబ్బ్రాహ్మణ అని అంటున్నారు వాడు బ్రాహ్మణుడు సో అంటే బ్రాహ్మణ అనే పదం ఎలా వచ్చింది బ్రహ్మ నుంచి వచ్చింది బ్రాహ్మణ ఇప్పుడు బ్రహ్మ దాని ముఖం దృష్టి తెలియట్లేదండి బ్రాహ్మకి బ్రహ్మ బ్రహ్మ నకారాంత శబ్దం అది బ్రహ్మన్ నకారాంత శబ్దం లింగం కావచ్చు నపుషకలింగం కావచ్చు నపులింగం అయితే బ్రహ్మ అనుకుంటుంది ఏ ద్వివచనం బహువచనం అనవసరం బ్రహ్మకి వివచనం లాంగ్వేజ్ని బట్టి ఉంటాయి కదా అంటే అవసరం పడతాయి బ్రహ్మ అంటే అర్థం అప్పుడు మూడు వేదములు మరి బహువచనం కావాలా అక్కర్లేదా రెండు వేదములు ద్వివచనం కావాలి కాబట్టి బ్రహ్మన్న చెప్తావు అవునండి బ్రహ్మ శబ్దం కాదండి రామశబ్దం లాగా అనుకున్నారు అకారాంత శబ్దం కాదు నకారాంత శబ్దం బ్రహ్మన్న శబ్దం బ్రహ్మన్న శబ్దానికి ఆ అనే ప్రత్యయం చేర్చాలి బ్రహ్మన్న ఆ దాన్ని అప్రత్యయం తద్ధిత ప్రత్యయం బ్రహ్మన్న ఆ అయినప్పుడు మొదటి అస్యుతి వృద్ధి తద్ధితే స్వచ మాదే బ్రాహ్మణ అవుతుంది ఆ నా కాస్త నా అవుతుంది ఎందుకంటే రేపు ఉంది కనుక అవుతుంది అయితే మరి బ్రహ్మణ్ అన్నప్పుడు ఎందుకు కాలేదంటారేమో అన్న పదాంతస్య పదార్థ వైద్యాలకి నిషేధం పెట్టారు కాబట్టి కాబట్టి బ్రాహ్మణ అయింది దానికి సుప్పు పుడితే బ్రాహ్మణ అయింది కాబట్టి బ్రహ్మన్ను నుంచి వచ్చింది బ్రాహ్మణ ఇప్పుడు అనే ప్రత్యయాన్ని మనం ఏ సెన్స్లో పెట్టుకోవాలి అన్నది చూసుకోవాలి బ్రహ్మన్న బేసిక్ పదం దానికి ఆ అనే పరిచయం పెట్టుకోవాలి బ్రహ్మన్ అంటే అర్థం ఏం చెప్పాలి రెండు అర్థాలు ఉన్నాయి వేదము అని ఒక అర్థం ఉంది పరమాత్మ అని ఇంకో రెండో అర్థం రెండే అర్థాలు మూడోది లేదు ఇప్పుడు వేదము చదువుకున్నవాడు అనే అర్థంలో ఆ అనే పరిచయం పెట్టుకోండి అలాగేదో పెట్టుకోవాలి కదా మరి లేకపోతే ఇంకేం పెడతారు సో వేదము చదువుకున్నవాడు అనే అర్థంలో ఆ అనే పరిచయం పెట్టుకున్న పక్షంలో బ్రాహ్మణ అంటే వేదాధ్యయన సంపన్నుడు అని అర్థం చేసుకో లేదా బ్రహ్మణ్ అంటే పరమాత్మ పరమాత్మ అంటే పరమాత్మను చదువుకున్నవాడు అని పెట్టలేరు కదా పరమాత్మని కౌగులించుకున్నవాడనో చదువు అలా కుదరదు పరమాత్మను తెలుసుకున్నవాడు అని పెట్టాలి సో బ్రాహ్మణ కనుక కృత్నాం సర్వజ్ఞతాం ప్రాప్య ఆ విధంగా బ్రాహ్మణ్యం ప్రాప్య ఆ విధంగా బ్రాహ్మణత్వము అనే ధర్మాన్ని పొందినాడు ఇంకా ఏం పొందాడు పదం ప్రాప్య పదం అంటే గోల్డ్ పద్యతే పదం మానవుడుగా పుట్టినందుకు దేనిని పొందాలో అది పొందినాడు పదం ప్రాప్య ఆ పదము ఎట్టిది అద్వయం ఈ పదం ఎలా ఉంటుందంటే స్వర్గము పదం అనుకోండి మీరు స్వర్గానికి వెళ్తే అక్కడ లక్షల మంది ఉంటారు లక్షల మంది ఏమి కోట్ల మంది కూడా ఉంటారు ఎందుకంటే పుణ్యం చేసుకున్న వాళ్ళందరూ అక్కడికే చేరుతూ ఉంటారు ప్రతి జనరేషన్లోనూ పుణ్యం చేసుకున్న వాళ్ళు ఉంటారు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నా ఇంకా చాలామంది ఉంటారు మొత్తానికి కోట్ల మంది ఉంటారు మీరు ఉంటారు ఇంకా చాలామంది ఉంటారు స్వర్గం మాటది ఏమిటరుగు వైకుంఠానికి వెళ్తే మటుకు చాలామంది ఉంటారు అక్కడ నారదుడు ఉంటాడు జయుడు ఉంటాడు విజయుడు ఉంటాడు లక్ష్మీదేవి ఉంటుంది వీళ్ళందరూ విఏపిలు ఇవి కాకుండా ఇంకా ఇంకా ఎవళ్ళ వాళ్ళలో ఉంటాను మా గురువు గారు ఉంటారు ఇంకా ఎవళ్ళో ఎవళ్ళ ఉంటారు నేను కూడా ఉంటాను అక్కడ ఎవరికి తోచితే ఒకటి ఈ మొత్తం గ్రూప్ అంతా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ద్వయములే చాలామంది ఉంటారు ఈ అద్వైతుల దగ్గరే ఈ సమస్య సమస్యలండి లేకపోతే చిత్ర వీడు చేరుకుంటాడు ఆ పరమాత్మను చేరుకుంటే అద్వయం వన్ వితౌట్ ది సెకండ్ నేనే ఉన్నాను నేను తప్ప వేరే ఏది లేదు అది పదం అద్వయం అటువంటి అద్వయ పదాన్ని వీడు పొందుతాడు పొంది చూడండి దానికి ఆది ఉండదు మధ్య ఉండదు అంతము ఉండదు అనాపన్నాది మధ్యాంతం అంటే అర్థం ఏంటో తెలుసునండి కాలము యొక్క లిమిటేషను దాని ముందు అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ లోకంలో మీరు ఏది పొందినా ఆది పొందారు అది అంతమైపోతుంది మధ్య ఉంటుంది ఈ ఆదికి అంతానికి మధ్య అది అనాపన్నాది మధ్యాంతం ఏమంటే అంతకంటే పెద్ద కోరిక మీరేం కోలగలరు కిమతపరమేహతే దీనిని మించి మానవుడు కూరదగినది ఏదైనా ఉన్నదా ఇంతకు మించి వేరే కూరదగినది ఏది లేదు అంటే ఎలాగంటే చూడండి మీరు స్పిరిచువల్ ఎంటిటీయా రిలిజియస్ ఎంటిటీయా వరల్డ్ ఎంటిటీయా అన్నది చూసుకోవాలి సాధారణంగా పీపుల్ ఆర్ వరల్డ్ ఎంటిటీ ఏదో దేవుడు ఉంటాడు అప్పుడప్పుడు ఆ దేవుడిని కూడా దేనికంటున్నాడు వరల్డ్ కోసమే అంటాడు ఈ వరల్డ్లో ఏదో బిజినెస్ డబ్బు కావాలని లేకపోతే వాడికి కేసు నెట్టాలని మొత్తానికి వరల్డ్ డిజైన్తోటే దేవుని కూడా ప్రార్థిస్తాడు వాడు వల్లీ వరల్డ్ ఎంటిటీ అయినా పోల్నండి కేవలము దేవుడు దెయ్యం ఏమీ లేకుండగా కేవలము డబ్బు భోగాలతోటే ఉన్నవాడు వాడికి ఏమైనా పేరు పెట్టవచ్చు మనం వరల్డ్ ఎంటిటీ ప్రాపంచిక వస్తువు వాడు ప్రాపంచిక పురుషుడు ఏమంటే దేవుడిని అప్పుడప్పుడు పూజ ఏదో కోరికతోటో కోరిక లేకున్నానో మొత్తానికి పూజా తీసేస్తూ ఉంటాడు వాడిని రిలీజియస్ ఎంటిటీ అంటారు ఇంకొక ఎంటిటీ ఒకడు ఉన్నాడు అదే వాడు ఎవడంటే స్పిరిచువల్ ఎంటిటీ ఈ స్పిరిచువల్ ఎంటిటీ అన్నది చాలా కష్టం అక్కడే సమస్య వస్తుంది చాలామంది ఏం చేస్తారంటే వేదాంతాన్ని రిలిజియన్ తోటి కలగా పులకం చేసేస్తాం ప్రపంచంతో కలగా పులకం చేసేస్తాం అది ఎలాగో చెప్పంటారా మీరు భగవద్గీతలో చెప్పినట్టు ప్రిన్సిపుల్స్ ప్రకారం బిజినెస్ చేస్తే మీ బిజినెస్లో బాగా లాభాలు వస్తాయి అంటే ఏం చేశాడు వీడు ఆ భగవద్గీత స్పిరిచువల్ టెక్స్ట్ తీసుకొచ్చి ప్రపంచం వరల్డ్తో కలిపేశాడు ఏమండి ఇంకోహడు ఉంటాడు భగవద్గీతలో చెప్పిన విధంగా దేవుణ్ణి పూజిస్తే మీరు స్వర్గానికి పోతారంట అది భగవద్గీతలో అలాగే దాన్ని అలాగే వాడు దాన్ని పెడతాడు హీ విల్ ట్విస్ట్ ఇట్ లైక్ దాట్ సో వాడు ఏం చేశాడు భగవద్గీతని రెలిజియన్లో మిక్సప్ చేశాడు దాంతో ఏమైపోతుందంటే మీరు ఈ రకంగా ఆ తత్వాన్ని శాస్త్రాన్ని వరల్డీనెస్ తోటి రిలిజియాసీ తోటితో కలిపేస్తే దాని స్పిరిచువల్ ఎంటిటీ అనేటువంటి క్యారెక్టర్ చెడిపోతుంది అది అది డైల్యూట్ అయిపోతుంది ఒకప్పుడు పూర్తిగా పోతుంది ఒకప్పుడు డైల్యూట్ అయి ఇంకా ఉన్నాను ఉన్నానని ఏదో కొద్ది కొద్దిగా కనబడుతుంది ఒకప్పుడు పూర్తిగా పోతుంది ఈ దోషం వస్తుంది చూడండి రెలిజియస్ ఎంటిటీలో టైం ఈజ్ అ ఫ్యాక్టర్ ఎందుకంటే రెలిజియస్ కర్మ చేస్తారు కర్మ ఫలం తర్వాత వస్తుంది దట్ ఈస్ టైం బాటిస్ దట్ సపరేట్ కర్మ అండ్ టైం టైం సెపరేట్ చేస్తుంది వరల్డ్ ఎంటిటీ అంటే నేను పుట్టాను నేను విట్టుతాను నేనేమో యాభై ఏళ్ళు బతికాను డెబ్బై ఏళ్ళు బతికాను అంటే ఇది ఏమంటారు ఇది టైం కాలేదు ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ విత్ ఇన్ ది లిమిటేషన్స్ ఆఫ్ టైం దట్ ఈస్ వాట్ ఏ వరల్డ్ ఎంటిటీ ఈజ్ అదే కూడా రిలీజియస్ ఎంటిటీ స్పిరిచువల్ ఎంటిటీ అంటే టైమ్లెస్ టైమ్లెస్ అండ్ దాంట్లో తన స్వరూపాన్ని తెలి తెలుసుకుని పొందుటయే ఉంటుంది తప్ప కర్మ చేసి కొత్తగా ఉత్పత్తి చేసి ఉండదు అంచేతనే ఉత్పత్తి అన్వేషణ అని నేను భగవద్గీత క్లాస్లో చెప్తూ వచ్చాను కర్మ ద్వారా పుట్టించే పదమేమీ ఉండదు ఇక్కడ అన్వేషణ చేసి తెలుసుకునే పదమే ఉంటుంది కాబట్టి దెర్ ఇస్ నో బికమింగ్ హియర్ దెర్ ఇస్ ఓన్లీ బీయింగ్ హియర్ కాబట్టి మీరు ఒక స్పిరిచువల్ ఎంటిటీగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది మీరు కనుక స్పిరిచువల్ ఎంటిటీ కనుక అయితే మీకు మృత్యుభయం ఉండదు మృత్యుభయానికి స్పిరిచువల్ ఇంటిటీకి సంబంధం లేదు టైంలెస్ కదా తర్వాత నేను కూడబెట్టిన ఆస్తి వాళ్ళు ఎవరు తీసుకుంటారు నాకు సరిగ్గా శ్రాద్ధవధి చేస్తాడా లేదా అని ఈ బెంగలు ఉండవు ఎందుకంటే అవన్నీ టైంలో ఉంటాయి దే ఆల్ పార్ట్స్ ఆఫ్ టైం అవేమీ ఉండవు ఈ సమస్యలు గృహస్థుల కంటే సన్యాసులకు ఎక్కువ ఉంటాయి మీకున్న విషయం చెప్తున్నా సో ఈ కంటిన్యూటీ ప్రాబ్లము ఈ వారసత్వపు సమస్యలు గృహస్థులకి తక్కువే వాళ్ళ దగ్గర ఉన్న సంపద అంతా కలిపి ఎంత ఉంటుందో మాకు కొద్దిగా ఉంటుంది సన్యాసుల దగ్గర చాలా పోవేస్తారు చాలా ఉంటాయి నా తర్వాత ఏమిటి అని వెరిఫై చేస్తూ ఉంటారు ఈ హీఎస్ట్ మేట్ సమ్ అరేంజ్మెంట్ లేకపోతే కొట్టేసుకుంటారు సో ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక ఈ కంటిన్యూటీ ప్రాబ్లము స్పిరిచువలిటీ ఎంటిటీకి ఉండదు తర్వాత స్పిరిచువల్ ఎంటిటీలో మీకు టైం ఉండదు అసలు మీరు రాహుకాలం గండకాలం యమకాలం ఇంటివే ఉండవు స్పిరిచువల్ ఎంటిటీలో ఇవే ఉండవు రైలు ఎక్కాలంటే దాని టైం చూసుకోవడం అరగంట ముందు బయలుదేరిలో వెళ్ళడం ఎక్కడవే అంతే గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కాలండి ఈ ముహూర్తం ఎన్నింటికి అంటే నువ్వు ఎంతో ఎక్కడున్నావా నువ్వు ఒక ఎయిట్ థర్టీకి పెట్టాను ముహూర్తం పో అంటే గోదావరి ఎక్స్ప్రెస్ ముహూర్తం అదే ఎక్స్ప్రెస్ అయితే సిక్స్ పొద్దున్న సిక్సీకి ముహూర్తం ఎందుకంటే వరకన్నా ముందు వెళ్ళడం మంచిది గోదావరి ఎక్స్ప్రెస్ అయితే ఎయిట్ థర్టీ ముహూర్తం అదే ముహూర్తం దానికి కాబట్టి టైం ఈజ్ నాట్ ఎన్ ఎంటిటీ ఎట్ ఆల్ బికాజ్ స్పిరిచువల్ ఎంటిటీ అంటే కాలాతీతమైనటువంటి ఆత్మతత్వము దట్ ఈస్ ది ఫోకస్ కాబట్టి తర్వాత మీ నిత్య జీవితంలో కంటిన్యూటీ ఏదైతే ఉందో అది అహంకారమే అవుతుంది తప్ప స్పిరిచువల్ ఎంటిటీ ఆత్మతత్వానికి కంటిన్యూటీ ఉండదు అహంకారానికే కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి కంటిన్యూటీ ఇస్ నాట్ ఏ నాట్ ఎన్ ఎలిమెంట్ ఎట్ ఆల్ తర్వాత పేరు ఊరు కులం గోత్రం తర్వాత రిలేషన్షిప్స్ నేను తండ్రిని కొడుకుని భార్యను భర్తను ఇవన్నీ తర్వాత ఆస్తిపాస్తుల యొక్క ఓనర్షిప్ ఇవన్నీ కూడా దే ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ టైం ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ ఉంటాయి వాటి విషయంలో కావాల్సిన గృహస్థ ధర్మంగా చేస్తారు తప్ప వాటి ఏందో ఆసక్తి అన్నది ఆసక్తి పెట్టుకున్నారంటే వీఆర్ నౌ బౌండ్ టు సంథింగ్ is ఈస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ టైం దట్ ఈజ్ ఎగ్నిస్ట్ స్పిరిచువాలిటీ కాబట్టి స్పిరిచువల్ ఎంటిటీ ఈజ్ అ టైమ్లెస్ ఎంటిటీ తర్వాత మనిషి ప్రేమించాలి దేన్ని ప్రేమించాలో తెలుసునండి ఆత్మతత్వం యొక్క అన్వేషణ ందు ప్రేమను కలిగి ఉండాలి ఈ ఇల్లు నాకు చాలా ఇష్టం ఈ బా బెడ్రూమ్కి ఈ కలర్ అంటే నాకు ఐ లవ్ ఇట్ ఈ డిష్ తినడానికి చాలా ఐ లవ్ ఇట్ ఫలానా పుల్లారెడ్డి చేసినటువంటి అజ్మేర్ కళాఖండ ఐ లవ్ ఇలాంటివి ప్రేమించకూడదు ఇటువంటి ప్రేమలే ఉండకూడదు అన్ని ఈ ప్రేమలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఒకే ఒక ప్రేమ ఉండాలి స్పిరిచువల్ పర్సన్ అంటే వాడి ప్రేమే ఉండాలంటే ఆత్మతత్వం యొక్క అన్వేషణ దాని మాత్రమే అన్వేషించాలి తర్వాత ప్రేమ అంటే సకల మానవాళిని ప్రేమించాలి సకల ప్రాణులను ప్రేమించాలి కేవలం సెలెక్ట్ చేసుకుని వీళ్ళు నా వాళ్ళు అని వాళ్ళని మాత్రమే ప్రేమించటం అన్నది స్పిరిచువల్ కాబట్టి కాబట్టి ఈ విధంగా తర్వాత ఎగ్జామినేషన్స్ పాస్ అవ్వడం పుస్తకాలు వల్ల వేయటం కోర్సులు పాస్ అవ్వటం టైటిల్స్ పెట్టుకోవటం ఇవి స్పిరిచువల్ ఎంటిటీ కాదు ఇదంతా మీకు ఎందుకు మనం చేశానంటే పదం అద్వయం రామ్మణ్యం పదం అద్వయం ఈ శ్లోకం రేపే ఫినిష్ చేద్దాం ఓం పూర్ణముదూర్ణమి పూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమే శాంతి శాంతి హరి ఓం శ్రీ గురు